ఇది లయ యోగం అంట ఇది కూడా ఒక యోగం ఇది హఠ యోగం ఎలాగో లయ యోగం కూడా ఒక మంత్ర యోగం యంత్ర యోగం ఇలా రకరకాలు వాహన యోగం మనం కూడా ఒక బండి వదిలేసి ఇంకో బండి రెండు చక్రాల బండి నాలుగు చక్రాల బండి ఆకాశంలో ఎగిరే బట్టి ఏదో రకరకాల వాహనాలు ఇదో సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాహన యోగం ద్విపాద పశు యోగం ఈ రెండు కాళ్ల మీద నడిచే పశువు అనే వాహనం ఇది కూడా ఒక వాహనమే దేహం వాహనం శరీరం వాహనం దీంట్లో ఎక్కాం నడుస్తూ ఉంటాం ఒక యాభై సరే టైం ఆ వాహనాన్ని అట్ట వదిలిపెట్టాము ఈ వాహనాన్ని కూడా అట్ట వదిలిపెట్టాము అక్కడ విశేషం కానీ విశేషం ఉంది అని భీ ఇది వచ్చింది మా తాతగారు కొనిపెట్టిన రోల్స్ రాయిస్ కారండి బాబు అంత తొందరగా ఎలా వదిలిపెడతానండి అంతే ఈ శరీరం కూడా రోల్స్ రాయిస్ కావాలండి మీ తాతగారేచి అంత తొందరగా విడవలేడు అనుకుంటాను తొందరగా విడవలేకపోవడమే బంతం అంత త్వరగా విడవగలగడం విడిచే ఉండటం విడవగలగడమా విడిచే ఉండడమా అని చూసుకోవాలి జాగ్రత్తగా శరీరిలో ఆ శరీరీ శరీరం నుంచి శరీరీ శరీరీ నుంచి ఆ శరీరం జాగ్రత్తగా పరిణామాన్ని పూర్తి చేయాలి శరీరం శరీరీ మధ్యలో చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకాన్ని చెప్పి సూచన చివరి మాటలు ఏం చేశాడు ఇప్పుడు ఆహం అన్నటువంటిది ఆ నేను అన్నటువంటిది అది అహంకారం కాదయ్యా కేవలహం శుద్ధోహం బుద్ధోహం ముక్తోహం నిత్యోహం అటువంటి నేను వాస్తవానికి కేవల ఆత్మ దేహాత్మ కాదా అది కేవలత్మ మరి అట్టి కేవలాత్మ ఈ దేహాత్మగా సకల క్రియలు నేనే చేస్తున్నాను అనుకోవడం విద్య కదా ంతి కదా మాయ కదా అని అలా అనుకోవచ్చా అలా అనుకోకూడదు కదా నేనే చేశానని అనుకోవడం నేనే చూశాను నేనే చేశాను నేనే తిన్నాను నేనే నేనే అన్నాను అని పొద్దున్న లేచింది కనుక రాజనగర పోయే లోపల అన్ని నేనుకే ఎంతగా బాగా తగిలించామయ్యా అంటే అసలు నేను కనబడే అవకాశమే లేదు తెల్లబట్ట మీద ఎంత బాగా రంగు వేసేసేమయ్యా అంటే కనుక తెల్లబట్ట ఉందనేదే కనపడలే కదా రంగే కనపడుతూ ఉంటుంది మీరు ఇంకా అటువంటిప్పుడు తెల్లబట్ట గుర్తించే అవకాశం కాగ్రత్తగా గుర్తించాలి ఇట్లా విరమించాలి ఈ నేనెవరన్న ప్రశ్న విరమించడానికే కాని వ్యవహరించడానికి కాదు చాలామంది ప్రవృత్తి మార్గంలో నేనెవరని ఎంత ప్రశ్న వేసుకున్నా సమాధానం రాదు ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి చార్వాకవాదం దగ్గర ఉన్నవాళ్ళు కానీ ఉత్తరమీమాంసా దర్శనం తప్ప మిగిలినటువంటి ఐదు దర్శనాల దగ్గరికి నేనెవరన్న ప్రశ్నలు వేయరాదు అని పెద్దలు చెప్పారు అర్థం ఏంటి ఏదో ఏవో పాఠం చెప్పేవారో లేకపోతే కర్మ ఆచరణ గురించి చెప్పేవారో లేకపోతే ఉపాసనా కారణ గురించి చెప్పేవారు ఇట్లా తరతమ భేదంగా ప్రపంచంలో అనేక సిద్ధాంతాలను బోధించే స్కూళ్ళు ఆశ్రమాలు ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమయా భగవాన్ రమణులు చెప్పారు కదా నేను ఎవరైనా ప్రశ్న వేసుకోమన్నారు కదా సరిపోద్ది కదా అంటే అప్పుడు వాళ్ళతో తగాల వస్తుంది నువ్వు కూడా భగవాన్ రమణులు ఉండాలి ఉంటే ఆ ప్రశ్నకు వీలవు కాబట్టి ఆయన మార్గం ప్రవృత్తి మార్గం కాదు కదా కానీ ఆచరణలో వారు సర్వసములు ఎలా సర్వసములు ఆశ్రమం కట్టారు అరుణాచలం ఎత్తే అన్నదానం చేస్తారు కదా సరే నారాయణ సేవ చేస్తున్నారు చేస్తుంటే ఆశ్రమం లోపల వాళ్ళందరికీ భోజనాలు అయిపోయేంతవరకు ఈ బయట నుంచి వచ్చినటువంటి పాపం నిరాశ్రయం లేని వాళ్ళు ఎవరిదైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటకుంటారు చెట్టుకెళ్ళి సరే భగవాన్ కనపడలేదు ఎక్కడ ఉన్నా భోజనం మొదలు వెళ్ళి వాళ్ళతో పాటు ఏమిటి అక్కడ కూర్చున్నారు మీరు ఇక్కడ కూర్చున్నారు ఏమిటి అంటే భిక్షగాళ్ళందరినీ బయట కూర్చోమన్నారట కదా చెట్టు నేను కూడా అభిక్షగాడినే కదా నేను మీరు పెట్టేవాటిలో ఈ ఆస్థనంలో ఈ ఆహారంలో ఈ ఆశ్రయంలో నేను ఏమైనా సంపాదించానా నేనే సంపాదించలేదుగా అందులో నాదన్నదేమి లేదుగా నాకేమి లేదుగా కాబట్టి నేను కూడా అభిక్షగాడి ఆది భిక్షు ఏది కోరేది నేను అటువంటి ఆది భిక్షు కాబట్టి నేను కూడా వెళుతూపా